విడుదల చేయడం ఇది కూడా మనం నరకం నుండి రక్షణకై గొప్ప కారణం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మన్ ఆ తరకన్లాహు మిన్ ఎవరైతే ఒక విశ్వాసుడైన బానిసు విడుదల చేస్తారో విముక్తి కలిగిస్తారో అల్లా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 ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఒక సందర్భంలో తెలిపారు ఏ స్త్రీ చనిపోయేటప్పుడు ఆమె యొక్క భర్త ఆమె పట్ల సంతోషంగా ఉంటాడో ఆమె స్వర్గంలో చేరుకుంటుంది మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సలల్లాహు అలీలం ఒక స్త్రీకి చెప్పారు అతనే నీ యొక్క స్వర్గం అతడే నీ యొక్క నరకం నీవు చూసుకో నీవు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 మూడు రకాల వారు వారి కన్ను నరకాగ్నిని చూడవు అంటే వారు నరకంలో ప్రవేశించరు అని భావం ఒకటి ఏ కన్ను అయితే అల్లాహ మార్గంలో పెహరాయిస్తూ అక్కడ జాగారం చేస్తూ ఉంటుందో రెండవ కన్ను ఎవరైతే అల్లా యొక్క భయంతో ఏడుస్తూ ఉంటారో కన్ను అల్లా నిషేధించిన వాటిని చూడకుండా ఉంటారో తమ కన్ను క్రిందికి వాలుకొని ఉంటారు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 చెల్లించవచ్చు నరక శిక్ష నుండి రక్షణ పొందుటై కారణమయ్యే సత్కార్యాల్లో మహాశివులారా తాలా ఒకవేళ సంతానం ఆ సంతానంలో కూడా బిడ్డలు కూతుళ్ళు ఇచ్చి ఉంటే మనం చిన్నముఖం చేసుకోకుండా నాకు కూతుళ్ళు కదా అని బాధపడకుండా వారికి ఉత్తమమైన శిక్ష ఇస్తూ వారిని మంచి విధంగా పోషిస్తూ ఉంటే వారు కూడా నరకం నుండి రక్షణకై మనకు కారణమవుతారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి ఇంట్లో అంటే హజరత్ ఆయిషా రది అల్లాహు తరణ గారి వద్ద ఒక సంఘటన జరిగింది ఒక స్త్రీ ఇద్దరు కూతులను తీసుకొని వచ్చింది ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి అని అడిగింది అప్పుడు హజరత్ ఆయిషా రది అల్లాహు తరణ ఇంట్లో కేవలం మూడే మూడు ఖజూర పండ్లు ఉన్నాయి ఆ మూడు ఖజూరపు పండ్లు ఆ స్త్రీకి ఇచ్చేసింది ఆ స్త్రీ ఇద్దరు బిడ్డలకు ఒక్కొక్క ఖజూర పండు ఇచ్చి మూడవది తినాలి అని తను అనుకుంటుంది అదే సందర్భంలో ఇద్దరు బిడ్డలు తమ చేతిలో ఉన్న ఖజూరపు పండ్లు తినేసి మళ్ళీ వెంటనే తల్లి వైపునకు చెయ్యి చాపారు తల్లి ఆ ఒక ఖజూరపు ముక్క కూడా తాను తినకుండా దానిని రెండుగా చీల్చి రెండు ముక్కలు ఇద్దరు బిడ్డలకు ఇచ్చేసింది ఈ సంఘటన హజరత్ అహైషరది అల్లాహో తలన చూసి ఆమె మనసు కరిగిపోయింది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ సంఘటనను గుర్తు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 अच्छा मनो को मे ज्वरा दूषिस्टर तिड़ता का अलां प्रवक्ता सल्लाहुअलीसलम आदेश प्रकार वाट मन ओपिक सहनल तो आ ज्वरा भरी मन को चाल गोप्य प्रवक्ता सल अलाहुअलीसलम नी अबेर नीव सोषपड़ अल्ला अंटनाला ज्वर अने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 అతనిలోని మంచి విషయాలు తెలిపి అతనిలో ఈ మంచితనం ఉంది అతనిలో ఈ మంచితనం ఉంది అని గుర్తు చేసి ఈ విధంగా ఆ సోదర సోదరి మనులకు వారు వారి పరువు మట్టిలో కలవకుండా పోరాడేవారు ఇలా ఎవరైతే పోరాడుతారో వారిని కూడా రకం నుండి రక్షించడం జరుగుతుంది ప్రవక్త సలల్లాహు అలం తెలిపారు మన్ ఖాన్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 కనీసం ఇంతవరకు విన్న విషయాలు మీరు వాటిని మీ మధ్యలో నాటుకోలేకపోతే కనీసం ఈ యొక్క విషయం అన్నా గుర్తుంచుకోండి మనం సాధ్యమైనంత వరకు అల్లా ప్రేమకు పాత్రలయ్యే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఎవరైతే అల్లా ప్రేమకు పాత్రలవుతారో అల్లా ప్రేమను అందుకుంటారో అల్లా మనల్ని ప్రేమించే విధంగా మనం మసులుకుంటామో అల్లా ఎవరిని ప్రేమిస్తాడో వారిని నరకంలోకి పంపడు నరకం నుండి వారికి రక్షణ కలిగజీస్తాడు ముసరద్ అహ్మద్ మణి ముసద్ద హాకింలోని ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలూ వలం తెలిపారు లావల్లా అల్లా సాక్షిగాల జరగదు అల్లా తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని నరకంలో వేయడు అని ప్రవక్త సలహా అలూ సలం తెలిపారు ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోండి పురాణలో వచ్చిన ప్రస్తావన యూదులు క్రైస్తవులు వారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారిని తిరస్కరించి తమకు తాము మేము అల్లా యొక్క ప్రియులము మేము అల్లా యొక్క సంతానము అల్లా యొక్క దగ్గరి అని అనుకుంటూ ఉండేవారు అయితే అల్లా తాల తెలిపాడు ఫలిమయుమ్ ఫలి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 అలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఇన్షాల్లా తరువాయి భాగంలో అల్లా ప్రేమకు పాత్రులు ఎలా కాగలుగుతామో ఆ సత్కార్యాల గురించి కూడా మనం తెలుసుకుందాము వాహుదావాన్ అలహదు అబ్బుల్ ఆలమీన్ అసలాం అయికం వరహ్మ